విషయ సుఖము ఎవరి ధర్మము అని విచారం చేస్తుంది పదకొండు వికల్పాలు చేసి ఏ విధంగా విచారించినా కాని వైసీక సుఖము సిద్ధించడం లేదు ఎవరిది కాదు విషయ ధర్మమా కర్మధర్మమా కరణధర్మమా అజ్ఞాన ధర్మమా జ్ఞాన ధర్మమా అని అనేక వికల్పాలు దేని ధర్మం కాదు పోనీ దేని ధర్మం కాకపోతే వైసీక సుఖము ఆత్మ ధర్మమే అని చెప్పండి అని అంటే అది కూడా సరికాదు ఎందుకనంటే ధర్మము అనేది ఆగమపై ఉంటుంది ఒకవేళ ఆత్మ ధర్మం అని చెప్తే ధర్మం నాశనం అయితే ఆత్మ కూడా నాశనం అయితే అనేటువంటి ఆపత్తి ఏర్పడతాయి ఆత్మ యొక్క ధర్మం కాదు సుఖం ఆత్మ యొక్క స్వరూపమే అని చెప్పడం అయింది ఎందుకనంటే ఆత్మ యొక్క స్వరూప లక్షణాన్ని చెప్తూ శృతి మాత ఆనందో బ్రహ్మేటి విజానాథ్ విజ్ఞానమానందం బ్రహ్మ రసో అని చెప్తుంది అప్పుడు శంకాకారుడు అంటాడు సరే సుఖం అనేది ఆత్మస్వరూపమే అయినా కూడా అది క్షణికము అంటాడు ఇక్కడ తార్కికులు వాళ్ళు ఆత్మ మనసుల యొక్క సంయోగం చేత ఆత్మయందు సుఖము అనేది ఉత్పన్నమవుతుంది ఆత్మ మనస్సుల యొక్క వియోగమైతే ఆ సుఖం నష్టమైతుంది అందుకని ఆ సుఖము అనేది క్షణికమే అనిత్యమే అని తార్కిక మతానుసారంగా శంక చేయబడితే దానికి శృతి ప్రమాణాలనిచ్చి ఖండన చేస్తున్నాడు నిత్యం విభుం సర్వగతం సుసూక్ష్మం ఆత్మకు నాశనం లేదు అది నిత్యం ఉన్నది కాలపరిచ్ఛేద రహితత్వం నిత్యత్వం దానికి కాల పరిచ్ఛేదం లేదు ఒక కాలంలో ఉండి మరొక కాలంలో లేకుండా పోతుంది అనేది లేదు మాసాబ్ద యువ కల్పేసు గతాగమ్య శు అనే కదా నష్టమైతే సంవేదక స్వయం అన్ని కాలాల్లో ఉంది మాసాల్లో ఉంది దినంలో ఉంది రాత్రిలో ఉంది పక్షంలో ఉంది అయనంలో ఉంది సంవత్సరంలో ఉంది యుగాల్లో ఉంది కల్పంలో ఉంది అన్ని కాలాల్లో ఆత్మ ఉంది కాబట్టి అది నిత్యము ఆకాశవత్ సర్వగతశ్చ నిత్య చూడు ఆత్మ నిత్యము అని శ్రోతులన్నీ చెప్తూ ఉన్నాయి నిత్య సర్వగత స్థాను అచలో నాశన కాబట్టి ఆత్మ అది నాశనం అయ్యేది కాదు ధర్మం నాశనం అయితే ఆత్మ కూడా నాశనం అయితే అనేటువంటి లేదు ఎందుకు ఆత్మ నిత్యం పైగా సుఖం ఆత్మ యొక్క ధర్మం కాదు మరే మనగా స్వరూపమే తీపి చక్కెర యొక్క స్వరూపమా చక్కెర యొక్క ధర్మమా కారము మిరపకాయ యొక్క స్వరూపమా ధర్మమా పులుపు చింతపండు యొక్క ధర్మమా స్వరూపమా ఇట్లా షడ్రసాలు తీసుకుంటే స్వరూపమే సరే అప్పుడు శంకరకారుడు అంటాడు సరేనయ్యా సుఖము ఆత్మస్వరూపమే అని ఒప్పుకుంటాం కానీ దుఃఖం కూడా ఆత్మ అని చెప్పాను దుఃఖం కూడా ఆత్మస్వరూపమే ఎందుకనంటే అహం సుఖీ అహం దుఃఖీ అంటా లేదా అది సుఖంతో పాటు దుఃఖం కూడా ఉన్నదా లేదా అలాంటప్పుడు ఎట్లా సుఖం ఆత్మస్వరూపము అట్లా దుఃఖం కూడా ఆత్మస్వరూపమే అని ఒప్పుకోండి అని ఈ విధంగా శంకాకారుడు శంక అది యుక్తం కాదు అహం దుఃఖీ అనేది భ్రాంత వ్యవహారం ఆరోపిత వ్యవహారం ఏ విధంగా పుత్రుని మరణించాడు అనుకోండి అప్పుడు వాడు ఏమంటాడు తండ్రి హా హతోస్మి మృతోస్మి అంటాడు అయ్యో నేను తండ్రి బచుకున్నాడు పుత్రుడు మరణించాడు పుత్రుడు మరణిస్తే వాని మరణాన్ని తన మీద ఆరోపించుకొని మృతోష్మి నేను చచ్చిపోయానంటాడు ఇక నాకు గతి లేదు నాకు గత్యంతరం లేదు నాకు దిక్కు లేదు ఇక నేను అనాశన నాకు ఉన్న ఒక కొడుకు మరణించాడు అని వాడే సత్యం అని అంటున్నాడు సచ్యునుడు మాట్లాడతాడు నేను సత్య పీణ అంటున్నాడు వాడు మరి ఈ వ్యవహారం ఎట్లా జరుగుతుంది అంటే తన కుమారుని యొక్క మరణాన్ని తన ఆరోపించుకొని మృతోస్మి అని అంటున్నాడు ఇది మిథ్యా వ్యవహారం వాస్తవం కాదు అట్లా అహం దుఃఖీ అనేది కూడా అంతఃకరణంలో ఉన్న దుఖాన్ని తన ఎందు ఆరోపించుకొని అహం దుఃఖీ అంటున్నాడు తాదాత్మ్యధ్యాస అయింది కదా అయితే మరి ఒకవేళ దుఃఖం కూడా ఆత్మస్వరూపమే అయితే సుక్తోత్స పురుషుడు అంటే సుషిప్తి నుండి జాగ్రత్త అవస్థలోకి వచ్చి పురుషుడు సుషిప్తులో తాను అనుభవించినటువంటి సుఖాన్ని పరామర్శించి సుఖ మహామస్వాపము అంటాడు నేను హాయిగా నిద్రపోయాను సుఖంగా నిద్రపోయాను అంటాడు ఒకవేళ దుఃఖము కూడా ఆత్మస్వరూపమే అయితే మరి ఏ విధంగా సుఖ మహామస్వాప్సం అంటున్నాడు అట్లా దుఃఖ మహాత్స్వాపం అని అడలేడే స్వరూపమే కదా దుఃఖము ఆత్మస్వరూపమే అని స్వీకరిస్తే మరి ఏ విధంగా సుఖమహమస్వాప్సం అని పరామర్శించి చెప్తున్నాడు అట్లే దుఃఖ మహాసాపం నేను దుఃఖమును పొందినాను అని చెప్పాలి కదా చెప్తలేడే కావనా దుఃఖం ఆత్మ యొక్క స్వరూపము కాదు మరే మనగా సుఖరూపమే అంతఃకరణ ధర్మం దుఃఖం అనేది అంతఃకరణ ధర్మం కాదు ఒకవేళ ఆత్మధర్మం అయితే సుశక్తులు కదా వాడు ఆత్మస్వరూప సుఖాన్ని అనుభవించి లేచిన తర్వాత సుఖ మహామని అంటూ పరామర్శించి చెప్తున్నాడు అదే విధంగా మరి ఒకవేళ దుఃఖము కూడా ఆత్మస్వరూపం అయితే దుఃఖ మహామస్వాసం అని ఎందుకు పరామర్శించి చెప్పడం లేదు అది దాని స్వరూపం కాదు ఆగంతుకము అంతఃకణుతో తాదాత్మాన్ని పొందినప్పుడు మిథ్యా వ్యవహారం అయితేంది దుఃఖ మహామస్వాసం అని అహం దుఃఖీ అని దుఃఖ మహామన్నదు అహం దుఃఖీ అంటారు అది ఆరోపిత వ్యవహారం అయితే ఈ సుఖము అనేది ఆత్మస్వరూపము అనుటలో ప్రమాణాలు చూడు సుఖ మహాస్వాప్సం అనేది ప్రత్యక్ష ప్రమాణం అనుభవ ప్రమాణం ఇది సుస్థితి లోపల సుఖాన్ని అనుభవించి చెప్తున్నాడు కాబట్టి అనుభవం వర్తమాన సంబంధకు అనుభవకయ్యే అది వర్తమానం ప్రత్యక్షం ఉన్నది అది ప్రత్యక్ష ప్రమాణమైంది సుఖ అనేది ఇక అనుమాన ప్రమాణం చూడండి ఆత్మ సుఖస్వరూప ఆత్మ సుఖస్వరూపం ఇది ప్రతిజ్ఞానం కేతి సుసు సుఖమాత్ర ఉపలంబాత్ సుషుప్తు లోపల కేవలం సుఖమాత్రము గోచరం అవుతుంది అనుభూతం అవుతుంది దుఃఖం లేదు అక్కడ లేసమాత్రం కూడా దుఃఖం లేదు సుసుపల సుఖమాత్రము అనుభవము కలుగుతున్నందువలన ఆత్మ సుఖస్వరూప ఆత్మ సుఖస్వరూపం ఉంది విధంగా అంటే సమాధివత సమాధిలో ఏ విధంగా దుఃఖం లేసమాత్రం కూడా అనుభవ గోచరము కాదు ఎందుకు ఆత్మ సుఖరూపము అని ఈ విధంగా ఆత్మ సుఖస్వరూప ఇది ప్రతిజ్ఞ సుషుప్త సుఖమాత్ర ఉపలంబాత ఇది హేతువు మరి సమాధివత్ ఇది దృష్టాంతం ఇది అనుమాన ప్రమాణం అయింది అట్లే తృతి ప్రమాణం చూడండి సచ్చేదానందమాత్రం ఏకరసం ఏకరసమైనటువంటి ఆనందరూపము సత్తు చిత్తూ ఆనందరూపము అంటే ఆయన ఏకరసము అని చెప్పిందండి ఏకరసం అన్న తర్వాత ఆడ దుఃఖము లేసమాత్రం కూడా ఉన్నదని చెప్పడానికి అవకాశం లేదు ఉప్పు కడి ఉప్పు రౌతు ఉంటుంది కదా దాన్ని నువ్వు ఏ వైపు రుచి చూసినా ఉప్పే ఉంటుంది దాని పగలగొట్టి లోన చూసినా కూడా ఉప్పే ఉంటుంది ఏకరసం ఉన్నది అందులో ఇంకా వేరే రసం ఉన్నదా లేదు ఏకరసం ఈ ఏకరసం అనే శబ్దంలో ఒక రహస్యం ఏంటంటే ఏది ఏకముంటుందో అది ఏక రసం ఉంటుంది అనే నియమం లేదు కానీ ఏది ఏక రసం ఉంటుందో అది ఏకం ఉంటుంది ఇప్పుడు ఒక వృక్షం ఉంది ఒకటే కదా అది ఏకం ఉన్నది కానీ ఏక రసం లేదు ఎందుకు లేదు అందులో అనేక భేదాలున్నాయి సొగత భేదాలు పత్రము పుష్పము శాఖలు మొదలైనటువంటి అనేక రసాలు ఉన్నాయి అందులో పువ్వులు ఉన్నాయి ఏకమే చెట్టు కానీ ఏక రసం లేదు కానీ ఆకాశం ఏకం ఉన్నది ఏక రసం అందులో ఏమైనా భేదం ఉందా ఆకాశంలో ఏమైనా అనేక అవయవ భేదాలు ఉన్నాయా ఏమి లేవు ఆత్మ ఏక రసమున్నది ఏకమున్నది ఏక రసం ఉన్నది ఏక రసం ఉన్న తర్వాత ఇంకా దానిలో మళ్ళీ వికల్పాలు చేయడానికి అవకాశం ఉంది అవును గరపకాయ కారం ఉంటుంది అంతేనా లేదా ఇంకా మిశ్రితం ఉంటుందా అనేక రసాలు ఉంటాయి ఒక్కటే రసం రసం కారం అట్లా చక్కెర బెల్లం మాధుర్యం ఉంటుంది ఏకరసంగా ఉంటుంది అలా వేరే రసాల యొక్క మిశ్రణం లేదు అట్లా ఆత్మ ఆనందరూపమున్నది ఏకరసం ఉన్నది ఏకరసమై ఆనందరూపము రసో వైసం చిద్ఘనం నిత్యం ఆనందఘన అవ్యయం అంటూ అధ్యాత్మ ఉపనిషద్దు చెప్తుంది సత్యదానంద మాత్రం ఏకరసం ఉత్తర తాపనీ ఉపనిషద్ చెప్తుంది ఆనందో బ్రహ్మేది విజానాథ అంటూ తైత్తరి చెప్తుంది ఆనందం బ్రహ్మను విద్వన్న భువేతు కుతశ్చన అంటూ చైతర్య ఉపనిషత్తే చెప్తుంది మరియు శరభోపనిషత్తు చెప్తుంది విజ్ఞానం ఆనందం బ్రహ్మనంటూ బృహదరణ ఉపనిషత్తు మహోపనిషత్తులు చెప్తున్నాయి నిత్య శుద్ధ విముక్తం అఖండ ఆనందమద్వయం సత్యం జ్ఞానమనంతం యత్ పరం బ్రహ్మాహ మయం ఉపనిషత్తు ఇత్యాది శృతి ప్రమాణాలన్నీ కూడా ఏం చెప్తున్నాయి ఆత్మ ఆనందరూపమున్నది మరియు ఆనంద ఘనమున్నది ఏకరసం అని ఈ విధంగా శృతి ప్రమాణాలు అట్లే ఆప్తాపత్తి ప్రమాణం కూడా ఉంది ఆత్మ సుఖరూపము కానియడలా ముముక్షు యొక్క ప్రవృత్తి అనుపన్నం అవుతుంది ఆనంద రూపమైనటువంటి తన సుస్వరూపాన్ని తెలుసుకోవడానికే కదా ముముక్షు గురుశాస్త్రాన్ని ఆశ్రయించి అధ్యయనం చేస్తున్నాడు మరి ఆత్మ దుఃఖరూపం దానికోసం ఇంకేం ప్రయత్నం చేసే ఉంది గురువు దగ్గర పోవాల దుఃఖము కావాలని అదివరకే ఆల్రెడీ ఉన్నది ఇక దుఃఖం కావాలని గురువు దగ్గర పోవాల గురుదేవా నాకు ఇంత దుఃఖం ఇవ్వని ఆత్మ సుఖరూపం ఉన్నది తనకు అది అజ్ఞాతం ఉన్నది దాన్ని తెలుసుకోవడానికి గురుశాస్త్రాన్ని ఆశ్రయిస్తున్నాడు దుఃఖరూపం ఉన్నది దుఃఖం నాకు కావాలి అని పోతాడేమి ముముక్షు ప్రవృత్తి ఎక్కడుంది సుఖం వైపుకు ఉంది సకలజీవులందరూ ఏమి కోరుతున్నారు సుఖమే కోడతారా దుఃఖం కొడతారా ఎందుకు అది వాళ్ళ స్వరూపం ఉన్నది దానికోసము అజ్ఞాతం ఉన్నందువలన పురుషశాస్త్రాన్ని ఆశ్రయించి తెలుసుకోవడానికి ప్రవృత్తులవుతున్నారు ముముక్షువులు ఆత్మ సుఖరూపము కాని ఎడల ప్రవృత్తి ఏమవుతుంది యొక్క ప్రవృత్తి అనుపన్నం అవుతుంది సంభవించదు అందుకని ఇది అర్థాపత్తి ప్రమాణం అంటారు దేవదత్తూలహ దివా అబోజి దేవదత్తుడు తొడ్డుగా లావుగా ఉన్నాడు కానీ దినంపూట భోజనం చేయడు ఇక్కడ అర్థపత్రి కల్పన చేయాలి రాత్రి భోజనం కల్పన చేయాలి ఎందుకనంటే శరీరం అన్నమయ్య శరీరం అన్నం లేకపోతే సన్నం మరి వీడైతే లావుగా ఉన్నాడు మంచిగా దష్ట మంచిగా ఉన్నాడు అన్నం లేకపోతే అట్లెట్కుంటాడు అనుపన్నం స్థూలత ఏం చేయాలి ఇప్పుడు దినం పూట భోజనం చేయకుండా రాత్రిపూట భోజనం చేస్తాడు రంజాన్ పండుగ లోపల దినం పూట భోజనం చేయలేదు కానీ ఎప్పటిలాగానే ఉంటారు మంచిగా ఆరోగ్యవంతంగా ఉంటారు వాళ్ళ వాళ్ళ వ్యవహారాలు పనులు చక్కగా చేసుకుంటారు మరి ఒకవేళ వాళ్ళు మొత్తమే భోజనం చేయకపోతే ఆ వ్యవహారము సిద్ధించదు శరీరం శుష్కించిపోతుంది అందుకని ఈ స్థూలంగా ఉన్నది శరీరము అన్నప్పుడు అది అన్నం చేతనే పుట్టింది అన్నం చేతనే ఉంటుంది అన్నం లేకపోతే అది అన్నంలోనే కలిసిపోతుంది అన్న రూపమైన మృతిలో మృతికలో మట్టిలో కలిసిపోతుంది అందుకని మరి ఇప్పుడు స్థూలంగా ఉన్నాడు అంటే తప్పకుండా రాత్రి భోజనం చేసి ఉంటాడు అని కల్పన చేయాలి లేకపోతే ఈ స్థూలత అనుపపన్నమవుతుంది సంభవించది అట్లే ముముక్ష ప్రవృత్తి అనుపన్నమవుతుంది ఎందుకు ఆత్మ సుఖరూపం ఉన్నది కాబట్టి ఆ సుఖస్వరూప ఆత్మను పొందాలి అనేటువంటి ఇచ్ఛ చేత ముఖు ప్రవృత్తుడవుతున్నాడు ఒకవేళ ఆత్మ సుఖరూపం కాని ఏడలా వీళ్ళు ప్రవృత్తి అనుపన్నమవుతుంది ఇది అర్థాపత్తి ప్రమాణం ఈ విధంగా ప్రత్యక్షము అనుమానము శృతి ప్రమాణము శబ్దము మరియు అర్థాపత్తి ప్రమాణాల చేత ఆత్మ సుఖరూపం ఉన్నది అని సిద్ధమవుతుంది అప్పుడు శంకాకారుడు అంటాడు అట్లయితే మరి దుఃఖం స్వరూపం మరి ఇప్పుడు ఆత్మసుఖరూపం అంటే మరి వీడు అహం దుఃఖి అంటున్నాడు కూడా అనుభవం ఉన్నదా లేదా లోకంలో అందరు ఏడుస్తూనే ఉన్నారు కదా అనీషయ సూచతి మునహ అనీశ్వరులయ్యి అసమర్థులయ్యి మోహితులయ్యి ఏడుస్తూ ఉన్నారు సకుల జీవులు అందరు కూడా మరి దుఃఖం ఎవడి స్వరూపం ఆత్మసుఖరూపం అంటే అని ఈ విధంగా ప్రశ్నిస్తే అనాత్మ యొక్క స్వరూపము అంతకన్నా ధర్మాలు సుఖదుఖాలు ఆ ఆత్మ ధర్మాలు ఎందుకనంటే శృతి ప్రమాణం ఉన్నది కామసంకల్పిక్రద్ధ అశ్రద్ధ ధృతి అధృతి ఏ తర్వం మన ఏవ అనంటు శృతి ప్రమాణం ఉన్నది శోకహర్ష భయక్రోధలోభమోహస్పృహాదయ అహంకారస దృశ్యంతే జన్మ మృత్య నాత్మన అనంటు భాగవతం ఏకాదశ స్కందము ఇరవై అధ్యాయము పదిహేనవ శ్లోకం శోకహర్ష భయక్రోధ లోభ మోహ స్పృహాదయ ఈ ధర్మాలన్నీ కూడా అహంకారసే దృశ్యంతే ఇవన్నీ అహంకారం యొక్క ధర్మాలు జన్మ మృత్యు అనేది శరీర ధర్మాలు కానీ నా ఆత్మనహ ఆత్మధర్మాలు కావు అని అంటూ భాగవతం చెప్తూ ఏకాదశ స్కందము పదకొండవ డాష్ ఇరవై ఇవన్నీ కూడా అహంకారం యొక్క ధర్మాలు అహంకారం అంటే అంతఃకరణ అంతఃకరణ ధర్మాలు సుఖదుఖాలన్నీ వాస్తవంగా సుఖము అనేది ఆత్మస్వరూపమే అహం సుఖి అహం దుఃఖి అంటున్నాడు అయితే స్వరూప సుఖమేమో ఆత్మ ఉంది ఆత్మది ఉన్నది ఇక ఏ సంస్పర్శ భోగా అని చెప్పిన ప్రకారంగా విషయేంద్రియ సంయోగం వల్ల ఈ వృత్త్యాత్మకమైనటువంటి సుఖం ఉన్నది కదా ఇది క్షీణికం ఉన్నది అది అంతకరణంలో వృత్తులు ఉత్పన్నం అవుతుంటే నష్టమవుతుంటే సుఖం ఉత్పన్నమైంది సుఖం నష్టమైంది వృత్తి ఉత్పత్తి వినాశాల చేత సుఖం యొక్క ఉత్పత్తి వినాశాల వ్యవహారం అవుతుంది ప్ర వృత్తి ఎక్కడ అయివరదది అంతకరణం స్వరూప సుఖం యొక్క ప్రతిబింబమే ఆ సుఖం కూడా దుఃఖం కాదు ఎందుకు దుఃఖం లేచ మాత్రం కూడా లేదు ఇంకా దుఃఖము అనేది అహంకార మత ధర్మం కాదు సుఖము ఆత్మస్వరూపము అని సిద్ధించడం మీదట విషయ సుఖము అని వ్యవహారం ఎందుకైతే అండి ఎక్కడెక్కడ సుఖం ఉన్నదో అది ఆత్మసుఖమే కదా సుఖం అనేది ప్రపంచంలో ఎక్కడా లేదు అలాంటప్పుడు మరి ఇది విషయ సుఖము అని వ్యవహారం ఎందుకైతే అండి ఆత్మసుఖం అని కదా ఆత్మసుఖమే అని చెప్పు విషయ సుఖం అని ఎందుకు దానికి అది ఆత్మసుఖమే అని అంటున్నావు కూడా అంటే చెప్తున్నాడు జీవుని యొక్క పుణ్యకరమ ఫలోముఖమైనప్పుడు ఇష్ట పదార్థము సన్నిధానం అవుతుంది సంబంధం అవుతుంది అది కూడా వానికి పుణ్యకర్మ ఫలోముఖమైతే వానికి ఆ పదార్థంతో సంబంధం అవుతుంది అప్పుడు ప్రియా మోద ప్రమోద అనేటువంటి వృత్తులు ఉత్పన్నమవుతాయి అంతక్రమంలో సత్వం ఉత్పన్నమవుతుంది ఆ సత్వ తారతమ్యం చేత ప్రియా మోద ప్రమోద అనే వృత్తులు ఉత్పన్నమవుతాయి ఆ వృత్తులలో ఆత్మసుఖం యొక్క ప్రతిబింబం పడుతుంది ఆ ప్రతిబింబ ఆనందానికే విషయ సుఖం అంటారు ఎందుకంటే విషయం అనేది ఒక నిమిత్తమైంది అక్కడ విషయం అనేది ఒక నిమిత్తమైంది అది ఒక ఉపాధి అయింది ఆ నిమిత్తం విషయం ఉన్నందువలన అది విషయ సుఖమని వ్యవహారం అవుతుంది శబ్దప్రయోగం అవుతుంది అది స్వరూప సుఖమే స్వరూపం యొక్క ప్రతిబింబ సుఖమే కదా అది కూడా అందుకని ఆ ప్రతిబింబ ఆనందాన్ని తీసుకొని సకల జీవులందరూ కూడా ఆనందపడుతున్నారు ఆనందిస్తున్నారు అహో అహో అని ఆనందిస్తున్నారు విషయ సుఖాలను పొందుతూ ఆ విశేషుఖమే అది పరమార్థం అనుకుంటున్నారు అందుకే విషయ పురుషులు ఏమంటారు తెలుసా అవి వృందావనే శూన్యే శృగాలత్తం సహిచ్చతి నాతో నిర్విషయం మోక్షం కదా చితమ కామి గీత అనేది ఒకటి అందులో విషయ పురుషుడు ఏమంటాడంటే శూన్య వృందావనే శృగాలత్తం సహ్య శూన్యమైనటువంటి వృందావనపు చిట్టడవుల్లో నక్కలమై పుట్టినా పుడతము ఆ నక్కలు ఆరు నెలలకు మూడు నెలలకో సంబంధం చేస్తాయి కదా అప్పుడు క్షణిక సుఖము దొరుకుతుంది కదా ఆ క్షణిక సుఖమునైనా మేము కోరుతాం అది సుఖమే కదా ఆ విషయ సుఖము క్షణికమైనా కానీ నక్కలమై పుట్టి అయినా ఆ క్షణిక సుఖాన్ని అనుభవిస్తాం కానీ ఈ మోక్షంలో ఏమున్నది అక్కడ ఏం విషయాలున్నాయి నాకు నిర్విషయం మోక్షం ఆ నిర్విషయమైన మోక్షము అది ఎవనికి అనుభవానికి వస్తాయి అది మాకు అక్కర్లేదు కదాచితీ ఎప్పుడు కూడా మాకు అవసరం లేదు నిర్వహించే మోక్షం మాకు విషయ సుఖమే కావాలి ఎందుకంటే వాడు బాగా అలవాటు పడ్డాడు క్షణిక క్షణిక సుఖాలకు శుద్రుఖాలకు అలవాటు పడ్డాడు అవే కావాలంటాడు వాడు కానీ వాడి పుణ్యం కనుక ఉదయించి ఒక్కసారి కనుక ఆత్మసుఖం యొక్క అనుభూతి కలిగిందా వాడు అటువైపు ఓడేవాడు అంతేనా అందుకని విషయ పురుషులు విషయ సుఖమే శ్రేష్టం అనుకుంటారు అదే పరమార్థం అనుకుంటారు అదే వారి యొక్క జీవిత లక్ష్యం అనుకుంటారు మనం బంధువులమైపోయినాం అనుకుంటారు కానీ ఆ విషయ సుఖంలో కూడా ఆత్మసుఖాన్ని అనుభవిస్తున్నాడు అది వానికి తెలియదు అది రహస్యం అంటాడు ఈ రహస్యాన్ని మనకు గురువులే చెప్తారు అందుకే చెప్పినాడు కదా బిన సత్ గురుయ లఖేన పోయి ఆశ్రయించకుండా ఈ రహస్యం తెలియదు అంటాడు ఎందుకు విషయ సుఖం కూడా ఆత్మ సుఖమే విషయం యొక్క సంబంధం అయినప్పుడు సత్వం యొక్క తారతమ్యం వలన ప్రియామోద ప్రమోదని వృత్తులలో ఆత్మసుఖం యొక్క ప్రతిబింబము గోచరిస్తుంది ఆ ప్రతిబింబానందాన్ని అనుభవిస్తూ జీవులు మేము ఆనందితులమైన మేము సుఖ సుఖరూపులమైన మాకు సుఖం దొరుకుతుంది మేము సుఖవంతులం అహం సుఖి అహం సుఖి అని అంటాడు అనువాదం చేస్తూ శృతి చెప్పింది ఏత్య ఏ ఆనందస్ అన్యాన్ని భూతాన్ని మాత్రం ఉపజీవంతి ఆ ఆత్మ ఆనందాన్ని తీసుకునే సకల జీవులందరూ కూడా ఆనందితులు అవుతున్నారు ఒకవేళ ఆత్మయందు ఆనందం లేకపోతే ఎవడు కూడా బ్రతకడానికి అవకాశం లేదు అప్పుడు శంకాకరుడు అంటాడు ఏమయ్యా ఆత్మన్న బ్రహ్మ అన్న ఒకటే కదా ఎందుకు జీవో బ్రహ్మయ్యో నా పరహ తత్వమస్యన మహావాక్యాలు జీవాత్మయే పరమాత్మ అని అంటే బ్రహ్మమే కదా జీవుడు బ్రహ్మం పరిచ్ఛిన్నమా వ్యాపకమా వ్యాపకం జీవుడు కూడా వ్యాపకస్వరూపుడే కదా ఉపాధిని తొలగిస్తే ఘటమనే ఉపాధి తొలగిస్తే ఆ ఘటాకాశం ఆకాశమే కదా అట్లా జీవుని యొక్క ఉపాధి అవిద్యను తొలగిస్తే వీడు కూడా ఆనంద రూపుడే బ్రహ్మరూపుడే వ్యాపక రూపుడే మరి బ్రహ్మం వ్యాపకమైనప్పుడు పరిపూర్ణమైనప్పుడు ఈ సకల జీవులు బ్రహ్మానందం యొక్క లేసమాత్రమును తీసుకొని ఆనందిస్తున్నారు అని చెప్తున్నారు మాత్రం ఉపజీవ ఆనందం యొక్క లేశమును తీసుకొని అహో అహో అంటున్నారు విషయాల ద్వారా విషయాలు అనేటువంటి చేత ఆ ఉపాధుల ద్వారా లేశం మాత్ర సుఖాన్ని అనుభవించి అహో అహో అంటున్నారు కేవలం మనుషులే కాదు ఇంద్రుడ సుడు కూడా శకరాధయో నిరుతాహ శ్రాదయ ఇంద్రాదులు కూడా ఆత్మ యొక్క లేసమాత్ర సుఖాన్ని తీసుకొని అహో అహో అంటున్నారు ఆ ఆనందాన్ని అనుభవిస్తూ అహో అహో అంటున్నారు ఆ సుఖం ఎంత ఆత్మసుఖంలో లేసమాత్రం తీసుకొని బిందు మాత్ర సుఖాన్ని తీసుకొని ఆనందిస్తున్నారు అని ఇట్లా శాస్త్రంలో చెప్పబడింది మరి ఆత్మ అయితే బ్రహ్మరూపము బ్రహ్మము పరిపూర్ణము వ్యాపకము అలాంటప్పుడు మరి మాత్రము అంటే లేసమాత్రము తీసుకొని ఆనందిస్తున్నారు జీవులు అని జీవుడే బ్రహ్మం కదా మరి పరిపూర్ణ ఆనందాన్ని పొందుతాడని ఎందుకు చెప్తలేదు సుశీ సుమతి మాత అని ఈ విధంగా అంటే కృష్ణోపి చేసే ఆనందేతు ఉపాధ్యాద్ మాత్రేతి వ్యపదిషతే అని సురేశ్వరాచారు సమాధానం చెప్పారు గృహదారుణ యొక్క వార్తకంలో ఆత్మసుఖము బ్రహ్మసుఖమే బ్రహ్మము పరిపూర్ణమే వ్యాపకమే అయినా ఈ జీవులు విషమాత్ర సుఖాన్ని తీసుకొని అనుభవిస్తున్నారు ఆనందిస్తున్నారు అని చెప్పడంలో తాత్పర్యం ఏంటంటే ఒక ఉదాహరణ తీసుకోండి ఒక చిన్న అద్దము అట్లా ఆకాశం వైపు తింపండి అందులో ఆకాశం యొక్క ప్రతిబింబ పడుతుందా లేదా ప్రతిబింబ పడుతుంది కదా మరి సంపూర్ణ ఆకాశం యొక్క ప్రతిబింబం పడుతుందా అందులో ఆ అద్దము ఒక అభిముఖంగా ఉన్నంత మాత్రమే పడుతుంది సంపూర్ణ ఆకాశం యొక్క ప్రతిబింబ పడుతుందా పడదు ఎందుకు ఉపాధి ఉపాధి మహిమ వల్ల ఆకాశం వ్యాపకమే ఉంది కానీ ఉపాధి మహిమ వల్ల కొంతమాత్రం ఆకాశం యొక్క ప్రతిబింబం పడుతుంది అట్లా జీవులకు అంతఃకరణమైన ఉపాధి ఉంది కదా అది పరిచ్ఛన్నం ఉంది పరిచ్ఛన్నం ఉన్నందువలన వానికి స్వల్పమైనటువంటి లేసమాత్ర సుఖానుభూతి కలుగుతుంది అంతే కానీ బ్రహ్మానందము వ్యాపకము పరిపూర్ణము కాదు ఇట్లా కాదు పరిపూర్ణ ఆనందరూపం ఉన్నది కానీ జీవుల యొక్క ఉపాధి పరిచ్ఛిన్నం ఉన్నందున దాన్ని గ్రహించగలిగే శక్తి ఆ వృత్తిలో లేశ మాత్రమును గ్రహించే శక్తి మాత్రం ఉంది అందుకని లేశ సుఖాన్ని తీసుకుని ఆనందిస్తున్నారు అని స్వత సరిగా ఉందా ఏ హి సంస్పర్శ జ భోగాహ దుఃఖయోనయతే ఆద్యంతవంతకౌంతేయ నేర మే బుధహ అంటే విషయము ఇంద్రియం యొక్క సంబంధం ఏర్పడినప్పుడు సుఖము ఉత్పన్నం అవుతుంది సంబంధం తెగిపోయింది అనుకో సుఖము నష్టమవుతుంది అంటే ఆది అంతములు కలిగినది సుఖం ఏది విషయ సుఖం అందుకని ఈ విషయ సుఖము ఇది పరిపూర్ణము కాదు నిత్య సుఖము కాదు అనిత్య సుఖమున్నది క్షుద్ర సుఖం ఉన్నది మరి నీకు పరిపూర్ణ ఆనందం కావాలా లేదా క్షుద్రానందం కావాలా కాబట్టి ఈ పరిపూర్ణ ఆనందాన్ని పొందాలంటే విషయాలను త్యజించి ఆత్మోన్ముఖం కా ఆ పరిపూర్ణ ఆనందం అనుభవానికి వస్తుంది విషయాల ద్వారా అది విషయ సుఖము ఆత్మసుఖమే అయినప్పటికీ కూడా క్షుద్ర సుఖం క్షణిక సుఖం విషయంతో సంబంధమైనప్పుడు ఆ వృత్తి ఉదయిస్తుంది ఆ వృత్తి క్షణకాలంలో ఆ ప్రతిబింబానందం గోచరిస్తుంది అంతే వృత్తి నష్టమైతే సుఖం నష్టమైతుంది నీకు పరిపూర్ణ ఆనందం కావాలంటే నువ్వేం చెయ్యి విషయాలను వదులుకో క్షుద్రమైనటువంటి సుఖాల యొక్క ఆసక్తి వదులుకో పరిపూర్ణ ఆనందాన్ని పొందు అంతర్ముఖం కా అది గురు శాస్త్రాల ద్వారానే సాధ్యమవుతుంది ఎవరైతే అధిష్టాన సాక్షాత్కారము చేత భ్రమ నివర్తింపబడిన తర్వాత బ్రహ్మానందంలోనే రమిస్తూ ఉన్నాడు విస్తవాత్మరేవ సత్మతృప్త మానవ ఆత్మన్యవత సుష్ట అని గీతాచార్యులు చెప్పిన ప్రకారంగా పరిపూర్ణమైన బ్రహ్మానందామృత రసపానోన్మత్తుడ బ్రహ్మవిధుడు ఎవడైతే ఉంటాడో అతడు ఈ ప్రతిబింబ రూపమైనటువంటి ఆభాస రూపమైనటువంటి క్షణికమైనటువంటి క్షుద్రమైనటువంటి విషయానందాలను కోరడు అతేసూ రమతే అప్పుడు శంకరకారుడు అంటాడు ఆత్మ పరిపూర్ణమున్నది ఆనంద స్వరూపం ఉన్నది అంటే జీవుల యొక్క స్వరూపం ఆనందమే అన్ని సిద్ధమైంది కదా మరి జీవుడు ఆనందరూపుడు అయితే మనకి ఎల్లప్పుడూ ఆనందానుభూతి ఎందుకు అవుతలేదు వాళ్ళ స్వరూపమే ఆనంద స్వరూపం కదా అలాంటప్పుడు జీవునికి ఎల్లప్పుడూ ఆనందం యొక్క అనుభూతి ఎందుకు గలుగుతలే స్వరూపమే ఆనందరూపం కదా మళ్ళీ విషయాల దగ్గరికి బిచ్చబడుకునే దానికి ఎందుకు పోవాలి విషయాల యొక్క అపేక్ష ఏమిది వాడు ఏ ప్రయోజనం లేకుండానే ఆనందాన్ని అనుభవించాలి వాళ్ళ స్వరూపమే ఆనందం కదా వాళ్ళు విషయాల దగ్గరికి విషయాలే అపేక్ష ఏమున్నది ఎల్లప్పుడూ ఆనందాన్ని అనుభవించాలి మస్తు అని ఈ విధంగా ప్రశ్న ఆ విధంగా చెప్పుట యుక్తం కాదు ఎందుకనంటే ఆత్మస్వరూప ఉపలబ్ధికి వృత్తి శుద్ధం ఉండాలి ఆత్మ ఆనందము పరిపూర్ణమే ఉంది అది సదా విద్యమానం ఉన్నది అది వాళ్ళ స్వరూపమే ఉన్నది అయినా కానీ దాన్ని అనుభవించాలంటే అంతకన్నా వృత్తి లేదా అంతఃకరణము నిర్మలం ఉండాలి శుద్ధం ఉండాలి ఉన్నదాడు సంసారికమైనటువంటి ఈ సంస్కారాలన్నీ కూడా నింపుకున్నాడు అంతకరణంలో అశుద్ధమైనటువంటి సంస్కారాలు నింపుకున్నాడు కాబట్టి మరి అన్ని ఆ అశుద్ధ సంస్కారాలు పాప సంస్కారాలు ఉంటే ఆత్మానందం యొక్క అనుభూతి ఎట్లాగలుగుతుంది ఇప్పుడు అర్థం మీద మహిళ ఉంటే ప్రింబం కనపడుతుందా కనపడది ముఖం కనపడది మరి ఏం చేయాలి శుద్ధం చేసుకోవాలి అందుకే అందరి స్వరూపమే సుఖము కానీ అంతకన్నా శుద్ధి లేదు చూసారా అది అక్కడనే వచ్చిన తంట శుద్ధి కొరకే గురు శాస్త్రా కర్మలు నిష్కామంగా చేయాలి ఉపవాసంగా నిష్కామంగా చేయాలి గురు శాస్త్రాన్ని జన్మల పోయి జన్మలే పోతున్నాయి ఒక్క జన్మ కాదు జన్మలే పోతుండే ఎందుకంటే అంత ఎక్కడ పాకులు పెట్టి ఉన్నాయి కదా అనేక సంస్కారాలతో నిండి నిబిడీకృతమే ఉంది అందుకే మహాత్ములు సభ పెట్టి పోతా పున్నమి వెన్నెల కాంతి పరిపూర్ణంగా ఉన్నప్పటికీ దాని దర్శనానందమునకు చక్షు యొక్క అపేక్ష ఉందా పున్నమి నాటి చంద్రుడు చక్కగా కాంతిని వెదజల్పున తన వెన్నెలను చల్లని కిరణాలను వెదజల్లుతున్నాడు సకల జీవులు కూడా ఆనందితులు అవుతున్నారు చెది ఆహ్లాదే ఆహ్లాదాన్ని ఇచ్చేవాడే చంద్రుడు స్వరూపం చేత ఆహ్లాద రూపుడు ఉన్నాడు అందరికి ఆహ్లాదాన్ని ఇస్తున్నాడు ఆనందాన్ని ఇస్తున్నాడు కానీ ఆ ఆనందాన్ని అనుభవించాలంటే నీకు చక్షు యొక్క అపేక్ష ఉందా లేదా చక్షువే లేకపోతే ఆ సూర్యకిరణాలు తెల్లగా పిండి ఉన్నది అని ఆనందాన్ని ఎట్లా పొందగలుగుతా ఆ ఆనందాన్ని ఆహ్లాదాన్ని పొందడానికి చక్షు యొక్క అపేక్ష విధంగా ఉందో అదే విధంగా ఆ బ్రహ్మానందాన్ని పరిపూర్ణ ఆనందాన్ని అనుభవించాలంటే నీకు ఏం కావాలి అంతకన్నా శుద్ధి కావాలి వృత్తి శుద్ధం ఉండాలి అట్లే ఆత్మానందమునకు కూడా ఆత్మ బుద్ధి ప్రసాదజం ఆత్మబుద్ధి అంటే ఆత్మ అంటే తన తన యొక్క బుద్ధి ప్రసన్నంగా ఉండాలి శుద్ధంగా ఉండాలి శుద్ధి యొక్క అపేక్ష ఉంది స్వరూపభూత బ్రహ్మానందము నిత్యము నిరంతరము నిరపేక్షికము నిరతిశయము నిరవధికము నిరావృతము నిర్విషయము మరి పరిపూర్ణం విషారా ఎట్లా ఉంది నిత్యం ఉన్నది అది క్షణికం కాదు నిరంతరము అంతరాయం లేదు దానికి వ్యవధానం లేదు ఎల్లప్పుడూ ఆనందరూపమే ఉన్నది నిరపేక్షికము దేని యొక్క అపేక్ష లేదు మరి నిరతిశయము దానికంటే అతిశయం అధికము ఏది లేదు నిరవధికము దానికి అవధి అనేది లేదు ఒక మర్యాద అనేది లేదు మరి నిరావృతము సుశక్తులో ఆనందాన్ని అనుభవిస్తున్నారు కానీ ఆవృత సుఖాన్ని అనుభవిస్తున్నారు కానీ స్వరూప సుఖము నిరావృతం ఉన్నది నిర్విషయము ఏ విషయం యొక్క లేదు ఇక్కడ లౌకికమైనటువంటి విషయ విషయాల యొక్క అపేక్ష ఉంది కానీ స్వరూప సుఖాన్ని అనుభవించడానికి విషయాల యొక్క అపేక్ష కూడా లేదు మరి పరిచన్న సుఖం కాదు ఇది నువ్వు ఎంత అనుభవించినా తరిగేది కాదు అందువల్ల శబ్దాది విషయాల ద్వారా పొందబడ సుఖము సుఖము కాదు మరి మనగా దుఃఖమే శబ్దాది విషయాల ద్వారా ఏదైతే సుఖానుభూతి కలుగుతుందో అది స్వరూప సుఖమే కానీ సుఖంగా వ్యవహరించకూడదు అంటాడు ఎందుకు ఆ విషయామ ద్వారా కలిగింది కదా నీకు విషయ సుఖము విషయం సుఖం విషయం ద్వారా కలిగేది అయితే ఆ విషయాన్ని సంపాదించడంలో దుఃఖం సంపాదించిన తర్వాత క్షణకాలం అనుభవిస్తాడో లేదో మళ్ళీ వేరే వికల్పాలు వేస్తాయి వేరే కోరికలు వేస్తాయి అప్పుడు ఈ విషయ సుఖమేమైంది నష్టమైపోయింది అంటే ఉత్పత్తి వినాశాలు కలిగినటువంటిది క్షణిక సుఖం అందువల్ల ఇది సుఖమే కాదు ఆ సుఖం నష్టం దుఃఖం కలుగుతుంది మళ్ళీ టీవీ చూస్తున్నాడు రామాయణం సీరియల్ చూస్తున్నాడు చాలా చక్కని దృశ్యం ప్రసంగం అడుగు ఆనందపడుతున్నారు తక్కువ లైట్ పోయింది అప్పుడు సుఖమా దుఃఖం అయ్యో దుఃఖం మరి ఇప్పుడు విషయ సుఖము అది దుఃఖమే సుఖమని వ్యవహారం జరిగిన అది దుఃఖమే యత్ సుఖం సాధనాధీనం దుఃఖమేవ తే అనన్య సాధనం తస్మాత్ స్వాత్మస్థం పరమం సుఖం సురేశ్వర చెప్తున్నాడు బృహదరణ వార్తకంలో ఎత్ సాధనాధీనం ఇప్పుడు విషయం అనేది ఒక సాధనమైంది వాడు సుఖాన్ని అనుభవించడానికి ఆ సాధనాధీన సుఖం ఏదైతే ఉన్నదో అది సుఖం కాదు దుఃఖమే అంటాడు కానీ ఏ సాధనాల యొక్క అపేక్ష లేకుండా నిరపేక్షికమైనటువంటి సుఖం ఆత్మసుఖము అది పరమం సుఖం స్వాత్మస్థం పరమం సుఖం అది ఎక్కడూ లేదు పరమసుఖము అది నీ అందే ఆ సుఖాన్ని పొందడానికి ఎక్కడో హిమాలయాలకు పోని అక్కర్లే స్వర్గం పోని అక్కర్లే బ్రహ్మలోకం పోని అక్కర్లే ఎక్కడుంది నీవే స్వయంగా స్వయం తత్ ఆ సుఖరూపుడు నీవే ఉన్నావు మళ్ళీ ఎక్కడ పోవాలి నీవే సుఖ రూపం ఉన్నావు సుఖం కావాలని బయట పోతే వాడు ఎంత బుద్ధిమంతుడు విషయాలు కావాలని విషయాల ద్వారా సుఖం దొరుకుతుందని స్వర్గం సుఖం దొరుకుతుందని బ్రహ్మలోకం పోతే సుఖం దొరుకుతుంది వైకుంఠం పోతే కైలాసం పోతుంది ఉన్నదా బయట అక్కే చేతి మధువిందేత కిమర్థం పర్వతంలో చేష్ట అర్థస్య సంసిద్ధం కోవిద్వాన్ని యతనం ఆచారేది ఇప్పుడు ఇంటి లోపలనే జొంటితోనే దొరకంగా నేను పర్వతం పోయి తేనె తీసుకుంటా అని పోతానున్నట్టే ఇవ్వడు అంటావా తెలివి తక్కువ అంటవా ఇంటి లోపలనే ఉన్నది ఆ సూర్ కూడా పూర్వకాలంలో కట్టెలతో కట్టిన ఇల్లు ఉంటాయి కదా సూరు అనేది ఉంటుండే ఆ ఎట్లా మనం లెంచెల మాలాగా ముంగడికి దాపుతాం కదా అట్లా వాళ్ళు సూర్యుతుండ్రు కట్టెలతో దాని కింద చిన్న తేనె పెట్టింది మంచిగా జంట తేనె అవసరం ఉన్నది ఔషధానికి మరి ఇప్పుడు ఆ వైద్యుడు చెప్పిండు తేనె తీసుకురాబయ్యా నీకు ఔషధం చేసి అన్నాడు వాడు తేనె కోసం ఇప్పుడు వాడు పర్వతం పోతాడు అది బుద్ధిమంతుడు అంటావా ఇంటికానే ఉన్నది కదా ఆడ సురుకు అది తీసుకోవచ్చు కదా అది ఇచ్చి పెట్టాడు ఎక్కడో పోతుండ పన్నీరు కొట్టుకోవడానికి అట్లా తన స్వరూపం తన కిందే తానే ఉండం కాదు విషయాల్లో కూడా పోతున్నాడు స్వర్గం పోతే సుఖం అనుకుంటున్నాడు బ్రహ్మలోకం పోతే సుఖం అనుకుంటున్నాడు చెలికల్లో వివేకొద్దిగా మనకు అది రావాలి ఏది శరం ఎంత బుద్ధిమతుల చూడు ఎవరిదో కథ కాదు మన కథే కదా అందుకని ఎత్సుఖం సాధనాధీనం తద్దు దుఃఖమేవనతో సుఖం సాధనాధీనమైనటువంటి సుఖము సుఖం కాదు అది దుఃఖమే అందుకని మరి ఏం చేయాలి ముముక్షు తన స్వస్వరూపాన్ని సాక్షాత్కరించుకుంటే తన స్వస్వరూప సుఖానుభూతి కలుగుతుంది అది నిర్విషయము నిరావృతము పరిపూర్ణము నిరపేక్షికము నిరవధికము నిత్యము నిరతిశయము అట్లాంటి సుఖాన్ని అనుభవించగలుగుతాడు అందుకని శృతి మాత చెప్పింది ఆత్మ వారే ద్రష్టవ్య ఆత్మనే దర్శించదగింది అంటే సాక్షాత్కరించుకోదగింది దర్శించదగిందంటే కండతో చూసేది కాదు అది చక్షుషాన్న పశ్యతిన చక్షు పశ్యతి ఏది చక్షు ద్వారా తెలియబడదు కానీ చక్షువును ఏది చక్షు యొక్క అందత్ అందత్ పట్టుతో తెలుస్తున్నాయి అది ద్రష్టవ్య అది సాక్షాత్కరించుకున్నదగింది దానికోసం ఏం చేయాలి గురు శాస్త్రాన్ని ఆశ్రయించి శ్రోతవ్య మంతవ్య దర్సితవ్య అని సాధనాలు చెప్తుంది శృతమాత కాబట్టి విషయాల్లో సుఖం ఉన్నదా ఉన్నదంటారా లేదు కాని ఉన్నదని భ్రాంతి అవుతుంది లోకులకు అస రేఖలు సంసారే సుఖభ్రాంతి మనీషి నాం లాలాపానమి వాము బాలానాం క్షీర విభ్రమ చిన్నపిల్లలు శిశువులు తొట్టెలా వేసి వాళ్ళకు పండ కదా ఆ పిల్లలు తన ొటన వేలును నోట్లో పెట్టుకొని చపరిస్తూ ఉంటాడు ఆస్వాదిస్తూ ఉంటారు అప్పుడు వాళ్లకు వాళ్ళ లాలాజలమే ఆ నోట్లో ఊరుతుంది దాన్ని వాడు అనుకుంటాడు నేను ఈ బుటన వేలు నుంచి పొందుతున్నా అని దాన్ని మింగుతూ ఉంటాడు ఆస్వాదిస్తూ ఉంటాడు కొంతమంది ఇంత ఐదారు ఏళ్ళ పిల్లలు కూడా వాళ్ళు ఏలు నోట్లో పెట్టుకొని ఒకే చెప్తూ ఉంటారు హా చే తీసేస్తే ఏడుస్తారు మళ్ళీ అంగుష్టం బటం నెట్లో పెట్టుకుంటారు భ్రమ అందులోపల నుంచి ఏదో లాలాజలం వస్తుంది అని అనుకుంటారు వాడు నోటి లోపలి లాలాజలమే వాడ మెంగు నుంచి వస్తుంది అంటాడు అంగుష్టం నుంచి వస్తుందని అనుకుని భ్రమపడతారు అట్లా ఈ జీవులు కూడా విషయాలను అనుభవిస్తూ ఆ విషయాల నుండే మాకు ఆనందం వస్తుంది అని భ్రమపడుతున్నారు ఇది భ్రాంతి పండిత్ పీతాంబరి కూడా చెప్పింది అది ఆ ఎండిపోయిన బొక్కను దొరికించుకునే ఆ కుక్క దాన్ని నమిలి నమిలి నమిలి నమిలీ నమిలి చివరికి అది చిచ్చిపోయిన తర్వాత అది దాని షుగుర్లకే కుచ్చుకున్నది ఆ బొక్క రక్తము వెలువడుతుంది ఆ దాని నోట్ల నుంచి వెలువడే రక్తము ఆ బొక్క మీద పడింది ఆ బొక్క నుంచి వస్తుంది రక్తము అని అది భ్రమపడ్డది ఆహా ఇంతసేపు నేను కష్టపడ్డానుకో నాకు అష్ట పలి కష్టం నాకు ఫలించింది అని బ్రహ్మజంతుంది అవ ఆ విధం ఉన్నది జీవుల యొక్క గతి వాస్తవంగా విషయంలో సుఖం అనేది కూడా లేదు ఎక్కడుంది ఆత్మయే సుఖ రూపం ఉన్నది ఆత్మయందు అని కూడా చెప్పవద్దు ఆత్మయందు సుఖం ఉన్నది అని చెప్తే కూడా దోషం ఎందుకంటే ఆత్మ ఎందు అంటే ఆత్మ అధికరణం అవుతుంది సుఖము ఆధేయమవుతుంది ఇప్పుడు మనం ఆశ్రమంలో కూర్చున్నాము ఈ ఆశ్రమం మనకు అధికరణం ఆధారమైంది మనం దాని ఎందు ఆధేయమైన దాన్ని ఆశ్రయించుకుని ఉన్న వాళ్ళమవుతాం అట్లా ఆత్మ ఎందు సుఖం అంటే ఆత్మ అధికరణం అవుతుంది సుఖం ఆధేయమవుతుంది అప్పుడు అక్కడ భేదం ఉంటుంది సుఖం వేరు ఆత్మ వేరు ఆత్మ ఎందు సుఖం అనే కూడా చేయడం పొరపాటు ఆత్మయే సుఖరూపం బెల్లంలో తీపి ఉన్నదా బెల్లమే తీపి రూపం ఉన్నది అట్లా ఆత్మయే సుఖ రూపం ఉన్నది అందుకనే విచార సాగరంలో మంగళాచరణంలో మొట్టమొదటి జోసుఖ అని చెప్పాడు అంతే ఆత్మ లక్షణం అది ఒక్కటే శబ్దాన్ని సుఖ జోసుఖ అనే శబ్దాన్ని విశ్లేషణ చేయడానికి ఇంత పెద్ద విచార సాగరం అది ఎట్లా ఉన్నది ఎక్కడ ఉన్నది అని అడిగితే ఇక మళ్ళీ చెప్పవలసి వచ్చింది ఇది అంతా లేకపోతే జోసుఖం అది ఆత్మ అంటే ఉత్తమాధికారిక వాయిన అంతర్తో సంబంధం అట్టెట్లా అంటే ఇక విచారణ ఆ ఏడు తరంగాలలో విస్తారంగా చర్చించబడుతుంది ఆ సుఖరూప ఆత్మ గురించి అందుకని ఆత్మయే సుఖరూపమున్నది విషయాల్లో సుఖము లేదు అని విస్తారంగా చెప్పుకుంటూ వచ్చాము కాకపోతే విషయమే ఆనంద నహిపడానికి విషయంలో యాకే విషయమే ఆనంద నహి ఆత్మస్వరూప ఆనంద సారే భానుభూవేహే ఆత్మస్వరూప ఆనందాన్నే సకల జీవులు కూడా అనుభవిస్తున్నారు విషయాల్లో ఆనందము లేదు విసి వాస్తే వేదమే లిఖా హెందుకనే వేదంలో చెప్పబడింది ఏమని చెప్పబడింది ఏత్య ఏవో ఆనందస్య అన్యాన్ని భూతాన్ని మాత్రం ఉపజీవంతి ఆత్మ యొక్క ఆనందాన్ని తీసుకునే సకల జీవులు కూడా ఆనందితులవుతున్నారు అని గృహదారుణ పని చెప్తూ నాలుగు దేశం మూడు దేశం ముప్పై రెండు ఆత్మస్వరూపు ఆత్మస్వరూపు ఆనందుకు లేకే ఆత్మ యొక్క స్వరూపభూత ఆనందాన్ని తీసుకొని సారే సకల జీవులందరూ కూడా ఆనంద వాళ్ళే పోవే ఆనందితులవుతున్నారు అని శృతి మాత కాబట్టి ఆనందము అనేది ఆత్మ యొక్క స్వరూపమే విషయాల్లో ఆనందము అని ముప్పై ఆరో దోహ దానికి టీకా తెలుసుకున్నాము ఓ సహనా సహనోనత్తు సహి కరా వహ తేజస్వి నవధీతమస్తు మా విద్షావై ఓ శాంతి శాంతి శాంతి